నుభవత్పాదశంకరం లోర సహనా సహనౌునస్సు సహవీయంకరమావై ఏమస్తు నాయ శాంతిష్టా తిష్టాయి సరి స్వప్న భూప్రా లోకమ చిత్రావతి మృత్యోపాన్ని ఇప్పుడు ఈ ఈ మీమాంస అంటే చర్చ చాలా విలువైనది చాలా విలువైనది ఇప్పుడు మనిషి ఉన్నప్పుడు మనిషికి ఇప్పుడు స్పష్టంగా మనిషి అన్నప్పుడు దేహము ఫిజికల్ ఫిజికల్ డైమెన్షన్ తర్వాత మనసు అంతర్కరణము అంతరంగము అంటారు అది సైకలాజికల్ డైవర్షన్ చూడండి మనిషి ఒక క్షణం ఒక మండ మనిషిగా చూడండి మనిషి కలిసి కనపడతాడు కానీ లోపల హృదయంలో ఏముందో దేవుడు కూడా తెలియదు అతగానికే తెలుస్తూ ఉంటుంది అతనికి తప్పటి అవ్వండి తెలియదు మీరు అన్నట్లు మీరు ఊహ చేస్తే జయించి మెడకం మట్లు జోస్తూ ఉన్నట్టుగా ఊహ ప్రత్యేక కావచ్చు బట్ దట్ ఈజ్ ఓన్లీ కోయిన్సిడెంట్స్ అనేక సర్కం స్టాండ్స్ని బట్టి మీరు ఎలా అనుకుంటున్నారు అనండి అనే పరిస్థితి ఉంటే ఉండవచ్చు బట్ మనస్సు అనేది పై పై వాళ్ళు చదవగలిగింది కాబట్టి మనస్సు అనే పుస్తకాన్ని మీరు మాత్రమే చదవగలుగుతారు అంత సూక్ష్మంగా ఉంటుంది లోపల ఉంటుంది ఆ మనస్సు యొక్క మొలక ఎంత తెలిసిన మనోవ్యాధికి దేహం వ్యాధికి మధ్యలో కోలిక పెడితే దేహం వ్యాధి వ్యాధి ఏదా మనోవ్యాధి మోస్ట్ డేంజర్స్ మనకి ఎవరైనా అనుకోవచ్చు మనస్సు ఉందండి ఏది కాలి అయినా దెబ్బ ఏదైనా తగ్గితే ఖర్చు పట్టుకుని కార్యక్రమం చేస్తే తగ్గిపోతుంది కానీ మనో ఉద్యాసం చూసాక ఇది పరిశ్రమలైనటువంటి మానసికమైన సమస్యలు మరి పరిష్కారం చాలా కష్టం ఒకప్పుడు పరిష్కారం దొరకము కూడా దొరకదు సంవత్సరాలుగా కూడా వైద్యం చేయించి ఓ డన్నా నా చేత నేను చేసే ఈ వైద్యం ఉపయోగించుకోవడం తెలియదు ఉపయోగించడం లేదు తెలియదు అది కూడా కష్టం మొన్న వైద్యం ఉపయోగించడం లేదు అని తగ్గ ఒక నిర్ధారణ వస్తే వైద్యం మానేసి ఉదాహరణ పెట్టుకోవచ్చు అది చేయడానికి లేని పరిస్థితి ప్రజలు చేయించుకునే ఉండాలి అధికారులు ఏం ఉన్నాయో తెలీదు లేదో తెలియదు మానసం వ్యాధార ఇష్యూ అదిలా కావచ్చు సో ది పాయింట్ అండ్ ట్రై టు మేక్ యూ ఇజ్ లోపలికి లోపల మనస్కనేది ఒకటి గారు అది నేను మీకు తెలుస్తూ ఇంటివరకు తెలుస్తుంది ఇంతవరకు తెల్చు లేదు ఈ పైన ఈ దేహము మనస్సును తెలుసుకుంటూ ఉంటే ఒక తత్వం ఒక ఎవరైతే దాన్ని మనం లేము అని మనం అనుకోవచ్చు ఆ నేను అనేది వేరే దేహం కంటే మనస్సు కంటే భిన్నంగా సపరేట్ గా ఉందా లేదా ఇప్పుడు దేహము మనస్సు కంటే భిన్నంగా ఇచ్చే డిఫరెంట్ డైమెన్షన్ అంతకంటే ఎక్కువ ఉన్నతమైన స్థాయికి చెందినది మనస్సు కంటే కూడా సూకాండము మనస్సును కూడా చదివేటువంటిది మనస్సును చూసేది దాన్ని ఒక సందర్భంలో మేము అనవచ్చు ఇంకో ఆ నేను అనేదానికి అహంకారము అని కాకుండా రాకూడదు అహంకారము అని అన్నట్టు జరిగాలి మనస్సు అంతకరమైపోయింది మనోబుద్ధి అహంకారం చేస్తానని అహంకారం కాదు అహంకారం కంటే కూడా ఉండబడుతుంది అహంకారము అనేది అది ఎలా కూరుతుందంటే మనస్సులోనే ఐడెంటిఫికేషన్ మరి హ్యాబిటీ ఒక అలవాటు ప్రకారంగా దేహము దేవుడు చిత్తూ ఉండే జగత్తు తోటి వీళ్ళు తారాత్మ్యాన్ని చెందుతూ ఉంటాడు ఆ కారణంగా నేను నేను నేను నేను ఒక అహంకారం ఆధికారి కూడా మనం అనుకున్నాం నేను ఆ అహంకారము మనస్సులో భాగమే విజ్ఞానవాదులు ఆ అహంకారాన్ని బాగా నిరూపణ చేసి తెలిపెస్తాడు అహంకారం అనేది లేని లేదు అని కూడా మనసు విజ్ఞానమే అహంకారంగా కోల్చుతుంది అని వాళ్ళు కానీ బాగా విరూపిస్తారు ఇప్పుడు నేను అనుకున్నది అహంకారం కాదు అహంకారము కూడా సాక్షిగా దృష్టించే ఎదుక దాన్ని కోన నేను ఎవరి ఎదుక తెలివి చైతన్యము ఆత్మ అని యొక్క ఛాత్స్వరూపము అని చెప్పే ఆత్మ ఇన్ని పేర్లు దాటి అలాంటిది ఒకటి ఉందా లేదా అని చెప్తారు ఉంది అనుకుంటే తర్వాత ప్రశ్న ఏమొస్తుందంటే ఈ ఆత్మ కంటే ఘర్మంగా పరమాత్మ ఉన్నాడా లేకపోతే ఆ పరమాత్మయే ఈ ఆత్మ ఈ ఆత్మయే పరమాత్మయా అభైన్యమా అని తర్వాత ప్రశ్న అక్కడ ద్వైతము అద్వైతము ఇవన్నీ ఉంటాయి అసలు ఆత్మ అనేది ఉన్నట్టనట్టీతో మన రహస్యగలుచినే ఆత్మని అంగీకరిస్తే దేవుణ్ణి అంగీకరించినట్టే ఆత్మని అంగీకరించకపోతే దేవుడు అనేవాడు ఉండాలి ఆత్మ ఉంటే దేవుడు ఉన్నట్టు అంటే ఏ దేహము మనసు ఇంకా దేవుడు దేశం ఏముందో అది అలా ఆ విధంగా మీకు ఆ మెటీరియలిజం అంటే ఇవన్నీ అలా నడుస్తూ ఉంటాయి సో దీని పాయింట్ ఏంటంటే దేహము మనస్సు పెడితే విలక్షణమైన ఆత్మ అనేది ఒకటి ఉందా లేదా అనేది మనం చర్చ చేస్తాం ఇప్పుడు జరుగుతానంటే ఒక అలవాటు ప్రకారం తప్పతూ ఉంటారు తప్ప ఏదో యుతుల విమర్శ విచారణ చేయలేదు ఇప్పుడు మీరు ఇదే పూజలతో చేస్తూ ఉంటారు రోజు అలవాటు ప్రకారం చేస్తూ ఉంటారు ఏదో తండ్రి దాటిలో వెళ్తే ఇంట్లోనో చూసి నేర్చుకుని మీరు మాదిలోకి చేస్తూ ఉంటారు పూజ అయితే చేస్తున్నారు బాగా విగ్రహమో ఎన్నోమో ఏదో పెట్టుకుని ఎవరికైతే పూజ అయితే చేస్తున్నారు బాగానే ఉంది సంతోషం పరిస్థితులు చేస్తున్నారు అయితే దేనిని పూజిస్తున్నామో తెలుసుకోవాలా ఖండంగా క్వశ్చన్ దేనిని పూజిస్తున్నామో తెలుసుకోకపోతే ఈ పువ్వులు నేను వస్తూ ఉండడం అందుకారు ఏం చేశానున్నాం ఇది చేశానున్నావు అది చేశానున్నావు ఎవరికి ఎవరు దేవుడు దేవుకంటే ఆ విచారం చేయాలా ఆ విచారణ ఏం దేవుడు దేవుడు చేయాలి ఉంటున్నాం అంతేనా అందుకని అంతకు మించి అతని దేవుడు అడగాలి విచారం చేయలేదండి కొంత తత్వాన్ని చేసుకుని ప్రయత్నం చేయట్లేదా అలా అదేముందేమో పవిత్ర ఉడికించేయడం సర్వమే గుర్తు బీజాల్లో గుర్తుపెట్టి ఉడిపోయేడం పాటల కోపాడుతాం లేదంటే పెళ్ళండి రోజు పెళ్లి చేస్తాం అంతేనా అసలు ఆ దేవుడు అంటే పరమాత్మ యొక్క స్వరూపమైంది అని విచారం విచారాన్ని వెళ్ళాంశని చేస్తూ ఉంటారు ఒకప్పుడు ఈ విచారాన్ని అందరూ చేసేవాళ్ళు అందుకనే మీకు అథెంటిక్ పురాణం చూస్తుంటే దాంట్లో కూడా సంకేత రూపంగాను అనేక సందర్భాల్లో కొన్ని సందర్భాలు వాక్యంగా డైరెక్ట్ గా ఆత్మ విచారాన్ని పరమాత్మ తత్వాన్ని విచారణ చేస్తూ ఉంటారు వాళ్ళలో ఇచ్చారు పురాణాలు సో మొత్తానికి ఈ విచారము ఇక్కడ పూర్వపక్షాలు ఏమిటంటే చూడ దేహము మనస్సు అక్కడితో ఆకలి ఆత్మ అనేది వేరే ఏమి లేదు దానికి హేతు ఎక్కువ తెలిసిన మీరు నిద్రపోయాను అనుకో నిద్రలో దేహము విలీనం అయిపోయింది మనస్సులో మనస్సు విలీనం అయిపోయింది ఆత్మ అనేది కనుక వేరే ముందు ఉంటే అది గమనార్థం ముందుకొచ్చి అది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు గదిలో ఇద్దరు ఉన్నారు ఎవరు ఉన్నారో గదిలో ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకే అన్ని తరపు మూసేయండి ఒక్క తర్వాత చదవండి ఆ ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని చేయబోతుంది వెయిటింగ్ లాగేసి కల్పేసేయండి ఇప్పుడు గదిలో ఎప్పుడు ఉన్నారు ఎవరు లేదు ఇంకెవరో ఉన్నాడు నేను రక్షణ వస్తుంది ఇంకెవరో విజిన్ వ్యక్తి ఉన్న వాళ్ళ వాళ్ళు గుర్తుపట్టి బయటికి లాగేసి కలిపేసేసిన తర్వాత మళ్ళీ అలాగే స్వప్నంలో విజ్ఞానము నీకు కనబడుతోందా లేదు నిద్రలో విజ్ఞానము కనబడుటలేదు దేహము కనబొట్టలేదు దేహము విజ్ఞానము విజ్ఞానం అంటే మన ఈ రెండింటి కంటే నీకు సుశుప్తిలో ఏదైనా ఒక తత్వము అనుభవానికి వస్తుందా లేదు ఒక ఇంకా కళలో ఉంటుందండి కళ కళలో నీకేం అనుభవానికి వస్తున్నాయి కళలో ఏమున్నది మనస్సే ఉన్నది ఆ మనస్సే స్పందిస్తూ ఉంటుంది కలుగుతూ ఉంటుంది ఆ మనస్సు యొక్క కదలికయే స్వప్న ప్రపంచంగా మనం ముందు భాషిస్తూ ఉంటుంది అంటే అయిపోయింది ఇంకా ఈ ఆత్మానే నీకేమీ లేదు కాబట్టి స్వప్నంలో విజ్ఞానము కంటే జిన్నముగా ఇంకా మరి ఏది లేదు కనుక లేని ఆత్మ వ్యాగ్ర వస్థలోకి వచ్చేప్పటికీ కొత్తగా వచ్చింది అని నువ్వు చెప్పడానికి లేదు అని ఒక ఆర్గ్యూమెంట్ ఇప్పుడు దీంట్లో చర్చ ఎందుకంటే ఇది ప్రశ్నోపనిషత్తులు కూడా వచ్చింది భాష్యంలో చూడండి స్వప్నంలో ఏమున్నాయి అని మీమాంస చేశారు అంటే చూడండి స్వప్నంలో కనపడే ప్రపంచం అంతా కూడా మనస్సు యొక్క కదలిక మాత్రమే అని అందరూ అంగీకరిస్తారు అని అందరూ ఒప్పుకుంటారు ఈ పురాణం వాళ్ళు మినహాయిస్తే అందరూ ఒప్పుకుంటారు ఈ పురాణం స్వప్నంలో దేవుడు వచ్చాడు మా గురువు గారు అంటే ఇప్పుడు ఉన్నట్టు స్వప్నంలో మనస్సు యొక్క కదలిక ఉంది దేవుడు అనేవాడు ఎక్స్ట్రాగా ఒకడు వచ్చాడు లేదా గురువు గారి యొక్క ఆత్మ దాంట్లోకి వచ్చింది అని ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళ స్వప్న విచారాన్ని తనగా పూజలు చేసి సాల్వ్ చేసి పెట్ట కాబట్టి వాళ్ళని మనం పరిగణనలోకి తీసుకోరాదు మీరు ఒక ఫిలాసఫర్గా ఆలోచించండి స్వప్నంలో ఏమి గలవు అంటే చూడండి స్వప్నంలో విజ్ఞానము గలదు విజ్ఞానం బుద్ధి యొక్క కదల వల్లనే మీకు స్వప్న ప్రపంచం తెలుస్తూ ఉంటుంది అంతేకాదు విజ్ఞానము గలదు అంటాడు తెలియడంలోనే లక్షణం ఉంటుందట కాబట్టి స్వప్న ప్రపంచంలో విజ్ఞానము కలదు విజ్ఞానం కంటే వ్యతిరేకంగా ఆత్మ అనేది ఏమైనా లేదు మరి స్వప్నంలో లేని ఆత్మని ఉందని చెప్పేసి జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చి ఉందని దాని మీద సమోహం పాసి దాని మీద ఈ వ్యవహారం అంతా స్వప్నంలో లేని ఆత్మ జాగ్రత్తలు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళ కోహపడుతుంది స్వప్నే విజ్ఞానం చేతికాభావా చేయలేదు అంటే స్వప్నమునందు విజ్ఞానము కంటే భిన్నంగా రెండవది ఏది లేదు కనుక జాగ్రత్త విజ్ఞానము కంటే భిన్నంగా ఇంకో వస్తువు ఉందని చెప్పుట యుక్తియుక్తం కాదు అయుక్తమ చే జాగ్రత్త వస్తులో విజ్ఞానము ఆత్మ అని కదా నేను చెప్తున్నాను అలాగా స్వప్నంలో లేని ఆత్మని జాగ్రత్త వస్తులోకి తీసుకొచ్చి పెట్టడం అది జైలు చేట్లా అనిపించుకోదు అన్నట్లు అది సంగతి కాదు ఏ భాష్యకారుల యొక్క సమాచారం అభావాద్రి భావస్థ స్వంతరత్వోపత్తే అది సంగ్రహవాక్యం అంటే ఇప్పుడు భావము అభావము అని రెండు ఉన్నాయి భావము అంటే ఉండుట ఉండడం అనేది ఒక తత్భము ఒక వస్తువు ఓకే లేకపోవడము వస్తువ కాదా అని దీన్ని లోపలికి లేకపోవడం అనేది వస్తువంట కార్యక్రమం అంటే చూడండి శాస్త్రిలు ఏమన్నారంటే లేకపోవడము పదార్థము లెక్క పెట్టారు సప్త పదార్థ ఏడు పదార్థము ఉంటుంది ద్రవ్య గుణ కర్మ అంటే లెక్క పెట్టి అభావ సమవాయ అభావ భావం అనేది ఒక పదార్థం ఉండడం ఎలా పదార్థమో లేకపోవడం కూడా ఇంకో పదార్థం ఇది ఎలాంటి మాట అంటే తెలుగు ఎలా అయితే ఒక పదార్థమో తెలుగు ఉంది అని అంటున్నారు కదా చీకటి ఉంది అంటారో లేదంటారు చీకటి ఉన్నప్పుడు వచ్చేటప్పుడు వెలుగు లేదండి తెలుగు లేకపోతే ఏమనాలి తెలుగు లేదు అని చీకటి ఉంది అని అంశం అనమాట కాబట్టి వెలుగు లేదా లేక చీకటి ఉందా ఎప్పుడో చెప్పండి అంటే వెలుగు ఉంది భావము వెలుగు లేదు అభావ అంతే అంతే ఇంకా ఇంకా మాట్లాడద్దు కాబట్టి అక్కడ అభావం వస్తువు కాదు కానీ వెలుగు ఉంది చీకటి వింది అంటే ఇప్పుడు అభావం వస్తువు ఏంటంటే వెలుగు యొక్క అభావం కదా అది వస్తువు అయితే ఉంది కదా అది కాబట్టి తార్కికులు వీళ్ళు విజ్ఞానవాదులు వీళ్ళు భావమును ఏ విధముగా వస్తువుగా స్వీకరించారో అభావమును కూడా వస్తువుగా స్వీకరించినారు కాబట్టి ఆత్మ లేదు అనే మాట కొసగదు ఎందుకంటే దీనికి దానికి కనెక్షన్ అయి మాకైతే ఏమి రాలేదు మనకేస్తే దానికి సంగ్రహవాక్యం ఉన్నారు అయితే ఈ వివరణలో మీకు ఆ వివర విషయం బాగా తెలుస్తుంది లేదు తెలుసుకుందాం భవత ఏ తావతి స్వప్నే ఘటాది విజ్ఞాన భావూతత్వం అభ్యుపగతం ఇప్పుడు స్వప్నంలో ఘట విజ్ఞా ఘటము స్వప్నంలో ఘటం ఉన్నది ఏమంటే స్వప్నంలో ఘట విజ్ఞానమే ఘటం అంటే ఘట విజ్ఞానమే ఉంది స్వప్నంలో ఏముంది ఘటం ఉంది నేను నేను కొండను చూశాను కొండను చూశానంటే కొండ ఉందా లేకపోతే కొండ యొక్క విజ్ఞానం ఉన్నట్ట కొండ విజ్ఞానమే ఉంది ఘట విజ్ఞానమే ఉంటుంది ఉండదు స్వప్నంలో ఘటం ఉంటే స్వప్నం కంఠంలో చూశాను అనుకోండి కంఠంలో నాడీ ఉంటుంది ఆ నాడిలో స్వప్నం చూస్తాడు ఆ ఘటం దాంతో ఎక్కడ పడుతుంది పట్టదు కదా ఒకరోజు పట్టిస్తే తెలాలికి వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి స్వప్నంలో ఘటం ఉండదు ఘట విజ్ఞానము ఇప్పుడు ఘట విజ్ఞానమే సత్యము అని విజ్ఞానవాళ్ళు కాబట్టి స్వప్నంలోని ఘట విజ్ఞానము ఉన్నదియా లేనిదియా ఉన్నది ఉన్నది విజ్ఞాన వాళ్ళు వాళ్ళు స్వీకరిస్తారు కాబట్టి కాబట్టి విజ్ఞా ఘటాధి విజ్ఞానస్తే భావభూతత్వం అంశం పొందటం ఘటాధి విజ్ఞానము స్వప్నంలో ఉన్నది ఇప్పుడు స్వప్నంలో మనస్సు అన్నాడు కదా మరి మనస్సు ఉంది కదండి మనస్సుందంటే ఏ రూపంగా ఉంది ఏ స్వప్న ప్రపంచం ఆ రూపంగా మనస్సు కలదు కాబట్టి ఘటము పటము మొదలైన వాటి యొక్క విజ్ఞానము స్వప్నమునందు ఉన్నది అని వాళ్ళు స్వీకరించారు తుపగమ్యాకేణాభ్యభావ ఉంది ఘటము అంటే కుండ కుండ లేకపోత ఇప్పుడు స్వప్నంలో ఘటము అనగానే ఘట విజ్ఞానము కాబట్టి ఘట విజ్ఞానము భావము ఉన్నది ఘట విజ్ఞానము భావము అని వాడు స్వీకరించారు స్వీకరించి ఘటము లేకుండా నిద్ర లేదా ఘటం లేదు ఘటము లేకుండా ఘటన యొక్క అభావాన్ని స్వీకరించినాడు లేదుగా ఘటం సో కాబట్టి ఘటము యొక్క అభావాన్ని స్వీకరించాడు ఈ ఘటన యొక్క అభావము ఘట విజ్ఞానము అంటే ఘటభావము అనగా ఘట విజ్ఞానమే దానికి ఆపోజిట్ త్యతిరేకే ఘటవిజ్ఞాననుకరితే భిన్నంగా ఘట అభావాన్ని స్వీకరించినాడు సహ విజ్ఞాన విషయో ఘటాది అభావ సత్ ఉభయ అ భావభూతత్వం అద్భుతమేవా ఏమంటే స్వప్నంలో ఘట విజ్ఞానము గలదు ఘట విజ్ఞానము కంటే వ్యతిరిక్తముగా అంటే సపరేట్గా ఘటము ఉందంటావా లేదంటావా స్వప్నంలో స్వప్నంలో అలాగే పెట్టండి జాగృక్తులు చెప్పండి జాగృక్తులో గలదు ఘట విజ్ఞానం కంటే భిన్నంగా బయట ఘటము ఉందంటవా లేదంటవా అంటే లేదని అంటాం ఘటం అనేది బయట ఏమీ లేదు ఘట విజ్ఞానం కంటే వ్యతిరేక్తంగా ఘట ఘటము వేరే లేనే లేదు అని ఒక పక్షం ఉంది అని ఇంకో పక్షం ఘటం బయట ఉంది ఘట విజ్ఞానం లోపం ఉంది అని ఒక పక్షం ఇవన్నీ మనం చూసాం ఇంకో పక్షం ఏమిటి బయట ఘటమంతో ఏమో ఉన్నది లోపలమున్నది ఘట విజ్ఞానమే కాబట్టి ఘట విజ్ఞానము కంటే వ్యతిరేక్తముగా ఘటము లేదు అని ఇంకో పక్షం ఏ పక్షాన్ని అంగీకరించినా ఘట విజ్ఞానమైతే ఉంది బయట ఘటము ఉన్నది అన్నప్పుడు ఘట విజ్ఞానము ఉంది బయట ఘటము లేదన్నప్పుడు ఘట ఉంది కాబట్టి పక్షము ఏదైనా ఘట విజ్ఞానమైతే ఖాయంగా ఉన్నది మీరే ఒప్పుకుంటున్నారు కదా ఉభయథ అది రెండు పక్షాలుగా కూడా ఘటము యొక్క విజ్ఞానమైతే భావము ఉన్నది అని మీరు స్వీకరించారు ను తత్ నివర్తం శక్యతే కన్యాభావా అది ఇప్పుడు ఘటమును నిరాకరించవచ్చు ఘటము నిరాకరించి ఘటము ఉన్నది ఎలా మీ ఘటం ఉన్నది అని ఎలా తెలిసిందా లేదా తెలిసింది తెలిసింది అని తెలిసినప్పుడే ఉన్నది అంటున్నావు కదా తెలియకుండా ఉన్నది అని నువ్వు అనలేవు ఘట విజ్ఞానం వంటి వ్యతిరేక్తముగా ఘటము లేదు కాబట్టి ఘట విజ్ఞానాన్ని అవలంబనంగా చేసుకుని ఘటాన్ని నిరాకరించాలి ఏమండి ఘట విజ్ఞానాన్ని నిరాకరించడం కుదు ఎవరికి విజ్ఞానవాదులకి ఘట విజ్ఞానాన్ని నిరాకరించటం కుదరదు ఎందుకంటే ఘట విజ్ఞానాన్ని నిరాకరించాలంటే మరొక దాన్ని ఆలంబనంగా చేసుకుని దీన్ని నిరాకరించాల్సి ఉంటుంది కదా కాబట్టి ఘట నిరాకరించుట నిరాకరించేందుకు తగిన న్యాయం యుక్తి లేదు మీరు ఓపికపట్టండి ఇది అప్పుడే సెటిల్ కాలేదు ఇది సెట్లు అవుతుంది ఓపికపట్టండి గత ఏదైనా సర్వస్య శూన్యత ప్రత్యుత్త కాబట్టి శూన్యవాదాన్ని తిరస్కరించినట్లయింది ఎందుకంటే శూన్యవాదాన్ని అంగీకరించాలి అంటే ఘట కూడా లేదు అని చెప్పాల్సి ఉంటుంది ఘట లేదు ఘటము లేదు ఘట ఉన్నది అంటే విజ్ఞానవాదము నిలబడింది ఘట లేదు శూన్యమే ఉన్నది అని శూన్యాన్ని పట్టుకుని ఘట విజ్ఞానాన్ని శూన్యాన్ని పట్టుకోవడమే అని ఉండదు శూన్యం అంటే ఉంటే కదా కాబట్టి ఇతరము ఒక దాని యొక్క ఆలంబన లేకుండా ఘట విజ్ఞానాన్ని నిరాకరించడము కాబట్టి ఇతరము అనేది ఘట విజ్ఞానం నిరాకరణం కాదు ఎందుకంటే ఇతరము శూన్యమని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్లో శూన్యవాదాన్ని మనం తిరస్కరించినట్లయినది ప్రత్యకాత్మగ్రాహ్యత ఆత్మన అహం ఇది మీమాంసక పక్ష ప్రత్యుక్త ఇది కొంచెం ఓపిక చేసిన శక్తి మీరు పనిచేయండి నేను తెలుగు చదువుతున్నాను కొంచెం జాగ్రత్తగా వేరండి భావము అభావము కంటే భిన్నమైన వస్తువు అని విజ్ఞానవాది స్వీకరించినాడు భావము వేరు అభావము వేరు अवीक विज्ञावा कज्ञा कंटे वेगा वस्तु शून्य विज्ञा भाव अभाव कंटे भावों भिन्न अवीक तरह इंका शूनिया साबा बाह्य वस्तु अभावनेवीकार విజ్ఞానము కంటే భిన్నమైన భావమును స్థాపించవచ్చును చూద్దాం బాహ్య వస్తువు లేదు ఉన్నది విజ్ఞానమే అని వాళ్ళు అంగీకరిస్తారు కనుక బాహ్య వస్తువు లేదని వాళ్ళు ఎప్పుడైతే చెప్పినారో అప్పుడు విజ్ఞానము కంటే భిన్నమైన భావమును ఆ బేసిస్ మీద స్థాపించవచ్చును అని అంటున్నారు చూద్దాం దీన్ని కొంచెం జాగ్రత్తగా వినండి స్వప్నమునందు ఘటాధి విజ్ఞానము భావము అంటే ఉన్నది అని నీవే స్వీకరించేవు కదా నీవంటే ఎవరు విజ్ఞానవారు స్వప్నంలో ఘట విజ్ఞానము ఉన్నది అని వాడు ఒప్పుకున్నాడు కదా విజ్ఞానం ఉంది కదా స్వప్నంలో నువ్వు స్వీకరించావు అట్టి భావమును స్వీకరించి ఆ ఘటాధి విజ్ఞానము కంటే భిన్నముగా ఘటాది అభావము లేనిది అని నీకు చెప్తాను అంటే ఇప్పుడు విజ్ఞానవాది దేన్ని ఒప్పుకుంటున్నాడు ఘట విజ్ఞానము ఉంది అని ఒప్పుకుంటున్నాడు కానీ ఘట విజ్ఞానము కంటే వ్యతిరిక్తముగా ఘటము ఉంది అంటారా ఒప్పుకోదు కాబట్టి నువ్వు ఘట విజ్ఞానము భావము అని స్వీకరించి ఘట విజ్ఞానము కంటే భిన్నముగా ఘటాది భావము అని అనడు ఘట విజ్ఞానము కంటే భిన్నముగా ఘటాది అభావము అని చెప్తాడు ఇది ఘట ఇది విజ్ఞాన వారి ఇప్పుడు ఇక్కడ కిట్కేమిటంటే ఘట విజ్ఞానమే ఉన్నది ఘటము లేదు అని వాడు చెప్తాడు కదా ఏమండి ఘట విజ్ఞానమే ఉన్నది ఘటము లేదు అని చెప్పడంలో నాకు ఇప్పుడు దొరికింది తెలుగులో దీన్ని పరిష్కారం చేసి పెట్టడం అన్నది లేకపోతే పరిష్కారం లేకపోతే ఇవన్నీ దొరకవు వీటికి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే బృహదారుణ యొక్క ఉపనిషత్తుని చాలామంది విధివిగా చదివేదనుకోండి చదివినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది హే ఈ పుస్తకం ఉంది ఇది మనకి అన్ని విధాల పరిష్కారాలను చూపిస్తుంది అని ఒక తెలుస్తుంది ఎవరు చదవలేదనుకోండి ఏ ఒక మంచి పుస్తకం ఉందని అలా తెలుస్తుంది కాబట్టి తెలుస్తుంది ఇక్కడ ఉన్న కిటికీ నేను తెలుగులో రాసి చెప్పాను మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి చూడండి ఘట విజ్ఞానము ఉంది ఘట విజ్ఞానము కంటే భిన్నముగా ఘటము లేదు అవునండి ఇప్పుడు ఘట అంటే ఏమిటి ఘటాకారముగా ఉన్న విజ్ఞానము ఘటాకారముగా ఉన్న విజ్ఞానమే ఘట విజ్ఞానం ఘటం అంటే ఏమిటండి అని మీరు విజ్ఞానవాదులు అడిగితే వాడు ఏమంటాడో తెలుసిన ఘటమంటే ఘటాకారమును పొందిన విజ్ఞానం తప్ప ఇంక వేరే ఏమీ కాదు అదే ఘటము అని చెప్పాడు కాబట్టి వాడిని ఏమని అడిగా మనం ఘటం ఘటాకారమును పొందిన విజ్ఞానమే ఘటాకారమును పొందిన విజ్ఞానం ఉందంటవా లేదంటవా ఉంది మరి ఘటము ఎందుకంటావు ఘటం అంటే ఘటాకార విజ్ఞానమే కదా ఘటాకార విజ్ఞానం ఉందా లేదా ఉంది ఘట ఉందట లేదా ఉంది కదండి ఘట ఉద్ది కదా ఎందుకని ఘటం ఘటాకార విజ్ఞానమే కాబట్టి ఉంది కదా ఇప్పుడు హీరో సినిమాక హీరో అంటే హీరో యొక్క బొమ్మకే హీరో అని పేరు హీరో యొక్క బొమ్మ ఉంది హీరో బొమ్మకే హీరో అని పేరు కాబట్టి హీరో ఉన్నాడంటారా లేదంటారా ఉన్నాడండి లేనిదో దీన్ని తెలుగులో నేను రాశాను చూడండి అతి భావమును స్వీకరించి అంటే ఘట యొక్క భావము స్వీకరించి ఆ ఘటాది విజ్ఞానం కంటే భిన్నముగా ఘటాది అభావము అని నేను చెప్తాము ఓకే బ్రాకెట్లో ఘటము విజ్ఞాన రూపమే అలీ ఘటం అంటే ఏమిటి విజ్ఞానమేంటి విజ్ఞాన రూపమే అయ్యి విజ్ఞానము భావము అయినప్పుడు ఘటము అభావము ఎట్లా ఉందో అర్థమైందండి మరి అంచమే శంకర భాష్యాన్ని అర్థం చేసుకోవడం కాదు అంతేతనే శంకరు దార్శనిక చక్రవర్తి ఇప్పుడు వాక్యం చూడండి వాక్యం ఏమిటంటే అభావాద భావస్య వస్తుంతరత్వ పట్టే వాడు అభావము కంటే భిన్నముగా భావము వస్తు వేరే వస్తువును ఒప్పుకున్నాడు ఒప్పుకునే భవతా ఏవ తావత స్వప్నే ఘటాది విజ్ఞాన భావభూతత్వం అభ్యుపతం స్వప్నంలో ఘట విజ్ఞానము ఉన్నది ఘట విజ్ఞానం అంటే స్వప్నం స్వప్నంలో ఘటను చూశాడు అంటే స్వప్నంలో ఘట విజ్ఞానము ఉన్నది ఆ ఉన్న ఘట విజ్ఞానము భావమా భావమా భావము ఏమండి తద్ అభ్యుపగమ్య అంటే ఘట విజ్ఞానం యొక్క భావమును స్వీకరించి తద్వ్యతిరేకే ఘటాద్య భావ ఉచ్యతే దానికి భిన్నంగా అంటే ఘట విజ్ఞానం కంటే భిన్నముగా ఘటాదులు లేవు అని నువ్వు సో సహా విజ్ఞాన విషయో ఘటాది ఎది అభావో ఎదివా సో సో విజ్ఞానములో విషయమయ్యే ఆ ఘటాది సరే వాడి వాడి దోషం మీకు అర్థమైపోయింది కదా వాడి విజ్ఞానవాడి యొక్క దోషం మీకు అర్థమైంది కదా వాడు ఏమంటున్నాడు ఘట విజ్ఞానము భావము అని అంటాడు ఘట విజ్ఞానము ఘటము మరి ఘటం మాట ఏమిటి ఘటము ఘట విజ్ఞానము కంటే భిన్నంగా లేనే లేదు అంటున్నాడు అంటే ఇప్పుడు ఘటం ఏమిటనమాట ఘట విజ్ఞానానికే ఘటం అని ఘట విజ్ఞానమే ఘటము ఘట విజ్ఞానం ఉందంట వాళ్ళు లేదంటే ఉంది మనైతే ఘటం ఉన్నట్టయింది ఘటం ఉన్నట్టయింది ఇప్పుడు ఘట విజ్ఞానము కంటే భిన్నముగా ఘటమనేది ఏదీ లేదు ఉన్నది ఘట విజ్ఞానమే ఇప్పుడు ఘట విజ్ఞానమునకే ఘటము అని వ్యవహారము ఇప్పుడు ఘట కాబట్టి ఘట విజ్ఞానమునకే వ్యవహారమైనప్పుడు ఘట విజ్ఞానము భావరూపమైనప్పుడు ఘటము కూడా భావరూపం అవుతుంది అది అది ఒక విషయం ముందుకు విజ్ఞానంలో విషయమయ్యే ఆ ఘటాది అభావం ఆ ఘటాది అభావమే ఎగుకాక లేదా భావమే ఎగుకాకలే ఏదో ఒక పక్షంలో అది భావము అభావము అని రెండు ఉన్నాయి కదా అవని ఈ రెండు పక్షములలో కూడా ఘటాధి విజ్ఞానము భావమేనని విజ్ఞానవాది స్వీకరించను విజ్ఞానవాదికి ఘటాధి విజ్ఞానం ఎప్పుడూ భావమే లేకట్లో విజ్ఞానము భావమైనప్పుడు దాని రూపమును నిర్ధారించే ఘటాదికి ఎంతో కొంత భావత్వము తత్పరు ఇప్పుడు ఘట విజ్ఞానము భావమా భావమా భావము ఏమండి విజ్ఞానము ఘట విజ్ఞానము పఠ విజ్ఞానం అంటే మనస్సు భావమా అభావమా అభావము ఘట భావమా భావమా భావము పట విజ్ఞానము భావము కాబట్టి ఘట విజ్ఞానం పట విజ్ఞానం ఇవన్నీ భావమైనప్పుడు విజ్ఞానము వేరు ఘట విజ్ఞానము వేరు పట విజ్ఞానము వేరు అని చెప్తూ అన్ని భావములైనప్పుడు ఘటానికి పటానికి ఎంతో కొంత భావస్వం లేకుండా ఎక్కడ కుదురుతుందండి సపోజ్ ఘటానికి పటానికి భావస్వం లేదనుకోండి అప్పుడు విజ్ఞానము ఘట పట విజ్ఞానము అన్నీ సేమ్ అవ్వద్దు అన్నీ సేమేం కాదుగా కాబట్టి ఎంతో కొంత భావత్వాన్ని ఘటాధిపతి పటానికి నువ్వు తప్పదు ఆ ఘటాధి విజ్ఞానము భావమని అంగీకరించిన విషయము కాదన్న త శత్యము కాదు ఎప్పుడైతే ఘటా ఘట విజ్ఞానానికి భావత్వాన్ని స్వీకరిస్తే ఘటానికి కూడా భావత్వము వచ్చేస్తోంది అది మాకు వద్దు కాబట్టి దీనికోసం ఏం చేయాలి ఘట విజ్ఞానమును కూడా భావత్వాన్ని తిరస్కరిస్తే మనకి తేలికవుతుంది అని అన్నా ఎందుకంటే నువ్వు ఘట విజ్ఞానానికి భావత్వాన్ని స్వీకరించకపోతే నీ విజ్ఞానవాద పక్షం ఎదురి తక్కకపోతుంది శూన్యంలో పడుతుంది వెళ్ళంతా వాడు శూన్యం తత్వం అని ఒప్పుకోతుంది చేతనే శూన్యవాద ఎవరన్నాడంటే మూడు రా నువ్వు సుతరాము ఘటము అభావమని చెప్పి ఘట విజ్ఞానమును భావముగా చెప్పడం నీకు కొసగదురా బాగలి ఘటము సుతరాము అభావమైనప్పుడు ఘట విజ్ఞానం భావమని నీవు చెప్పడానికి వీలుండదు ఎందుకంటే ఎంతో కొంత ఘట భావమైతే ఎంతో కొంత భావత్వం ఘటానికి తప్పదు ఘటము సుతరాము అభావమైతే ఘట కూడా అభావమై పడిపోతుంది అంటే అది మా సిద్ధాంతమే కలుపుతూ ఉంటాను శూన్యవాదు కొంచెం ఓపెన్ పట్టండి మరి తప్పదు ఈ కారైపోతే మళ్ళీ తేలికపోతుంది ఆ ఘటాభి విజ్ఞానము భావం అని అంగీకరించిన విషయము కాదనుట సిత్యము కాదు అదే మేము ఘట విజ్ఞానం భావం అనలేదండి అని మాట మార్చగలరా మార్చలేదు ఎందుకంటే ఆ విధముగా విజ్ఞానము భావము కాదనుటకు తగిన యుక్తి కూడా లేదు ఘట విజ్ఞానము భావము కాదు అనుకు యుక్తే ఉన్నది మీరు ఘటాన్ని చూశాడు కదా స్వప్నంలో ఘటము లేదని చెప్పచ్చు కానీ ఘట విజ్ఞానము లేదని చెప్పడానికి మీరు ఏమంటే స్వప్న ప్రపంచము మిత్యే తప్ప మీరు స్వప్నము చూసారు అనే మాట నిత్యే కాదు మీరు చూసిన మాట కా వాస్తవం ఏది చూసానో అది నిత్య ఏమంటే ఓకే విజ్ఞానము భావము కనుక దానిని ప్రకాశింపజేస్తూ దానికంటే విలక్షణమైన ఆత్మజ్యోతి సిద్ధించును ఇప్పుడు విజ్ఞానము భావమైనది కనుక విజ్ఞానము భావమంటే ఇప్పుడు కూడా భావము సిద్ధించాలి అంటే ఎరుక సిద్ధించాలి అసలు మీకు ఘటము ఘట కంటే భిన్నముగా ఘటము లేదు ఘట విజ్ఞానమే ఘటముగా వ్యవహరించబడుతోంది ఏది కూడా విజ్ఞానము కంటే భిన్నముగా లేదు ఘటము అభావము ఘట విజ్ఞానమే భావము అని నువ్వు అన్నావు కదా అభావము ఘట విజ్ఞానమే భావము ఘట విజ్ఞానము ఉన్నది అని కదా నువ్వన్నది అంటే విజ్ఞానము ఉన్నది విజ్ఞానము ఉన్నది అని సిద్ధించాలంటే ఆత్మచైతన్యము ఉండి తీరాలి నీ ఆర్గ్యమంటే నీ ఘటము ఉన్నది అనాలంటే విజ్ఞానము ఉండాలి చెప్పిన ఆర్గ్యం అంటే అదేవిధంగా విజ్ఞానము ఉన్నది అనాలంటే ఆత్మచైతన్యము ఉండాలి విజ్ఞానము భావము కనుక దానిని ప్రకాశింపజేస్తూ దానికంటే విలక్షణమైన ఆత్మజ్యోతి సిద్ధించను దీని చే దీని చేయట అర్థం ఏమిటి జ్ఞాన జ్ఞేయములను నిరాకరించుట సంభవము కాదు అనే నిర్ణయము చే ఎప్పుడు కూడా జ్ఞేయమును నిరాకరిస్తాం జ్ఞేయమంటే ఘటన దాన్ని నిరాకరిస్తాం జ్ఞానాన్ని నిరాకరించము జ్ఞానము ఉన్నది అంటే విజ్ఞానము ఉన్నది విజ్ఞానము ఉన్నది అని చెప్పాలంటే ఆ విజ్ఞానమును ప్రకాశింపజేసే చైతన్యము ఉండి తీరాలి సర్వము శూన్యము అనే మాధ్యమిక శూన్యవాదము ప్రోషిపుచ్చబడినది దీంతో శూన్యవాదాన్ని తిరస్కరించినారు ఇంతే అంటే ఏమిటి స్వప్నంలో విజ్ఞానము ఉన్నది అని నువ్వు నీకు శూన్యం సిద్ధించదు ఎందుకంటే స్వప్నంలో ఉన్న విజ్ఞానాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆత్మ ఉండి తీరాలి ఇంతేగాక అంతరతమముకు ఆత్మ ఆత్మనే నేను అనే రూపములో తెలియను అనే మీమాంసకుల వాదము కూడా నిరాకరించబడినది మీమాంసకులు ఏమన్నారంటే ఆత్మయే జ్ఞానము ఆత్మయే జ్ఞేయము అని చెప్పారు వాళ్ళని అడిగారు ఎదా ఆత్మకర్తని నీకు ఎలా తెలిసింది ఆత్మకర్తని తెలియాలి కదా ఆత్మ దాని ఎందుకు కర్తృత్వము తెలియాలి ఆత్మ ఎందుకు కర్తృత్వం తెలియాలి అంటే ఆత్మ తన ఎందరి కర్తృత్వమును తాను తెలుసుకుంది అని చెప్పాల్సింది ఇప్పుడు కర్తృత్వము తెలుస్తోందా లేదా తెలుస్తు తెలియటం లేదు అన్నారనుకోండి కర్తృత్వం సిద్ధించదు కర్తృత్వము తెలియటం లేదు అంటే కర్తృత్వం సిద్ధించదు అదండి కర్తృత్వం తెలుస్తోంది అన్నారనుకోండి అయితే ఆత్మయందు సిద్ధించదు ఎందుకంటే ఏది తెలుస్తోందో అది తెలుసుకునే ఆత్మ కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి కర్తృత్వము తెలుస్తోందా తెలియటలేదా కర్తృత్వము తెలియటలేదు అంటే కర్తృత్వం సిద్ధించదు కాదండి కర్తృత్వం తెలుస్తోంది అంటే ఆత్మయందు కర్తృత్వము సిద్ధించదు ఇది వేదాంతుల యొక్క నిర్ణయం దేని మీద మీమాంసకులు అన్నారు అలా కాదండి ఇది వేదాంతులు ఏమంటారు బుద్ధి ఏమి ఉంది కర్తృత్వం అంటారు తెలుస్తోంది కనుక బుద్ధి తెలుస్తోంది కర్తృత్వం తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు కర్తృత్వం తెలియదు ఉంది బుద్ధి ఏమి తెర తెలుస్తోంది సినిమా తెలుస్తోంది ఇప్పుడు సినిమా జనందు అలాగే బుద్ధి తెలియబడుతోంది కర్తృత్వము తెలియబడుతోంది కాబట్టి కర్తృత్వము బుద్ధి గలదు ఇది వేదాంతుల నిర్ణయం ఆత్మకర్త అంటారు వాళ్ళు వాళ్ళు మేమాంస ఆత్మకర్త అయితే ఆత్మయల్ల కర్తృత్వాన్ని తెలుసుకునేది ఎవరు ఆత్మయే తెలుసుకుంటుంది ఎలా తెలుసుకుంటుంది అప్పుడు ఆత్మ తన ఎందరి కర్తృత్వాన్ని తెలుసుకుంటుంది అంటే తెలుసుకునేది ఆత్మయే తెలియబడేది ఆత్మయే అది అది విరోధం అలా ఉండదు నేను మన అన్న రెండు స్టార్లు నీ నేనుంటా అని నువ్వు నీ భుజం ఎక్కి కూర్చోగలవా నేను అడిగాను ఏం పోనీ జ్ఞాత జ్ఞేము ఒకటే ఎందుకు కాకూడదు అంటే అలా వదరా ఏం విచ్చిపేస్తున్నా లేదు నువ్వు నీ భుజం ఎక్కువ కూర్చోగలుగుతావా కాబట్టి ఆత్మ జ్ఞాత రెండు ఆగదు కాబట్టి ఈ చర్చలో ఏం చేశాడంటే విజ్ఞానము తప్ప ఇతరము ఏదీ లేదు విజ్ఞానము కూడా లేదు అనే శూన్యవాదాన్ని తిరస్కరించి విజ్ఞానము ఉన్నది అని చెప్పి ఆ ఉన్న విజ్ఞానాన్ని ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యం కాలదు చదవండి అని చెప్పారు పనిలో పనిగా మేమాంసకులు ఆత్మేందు కర్తృత్వాన్ని ఆరోపించి మాట్లాడిన మాటను కూడా రోజుకొచ్చినారు ఇక